చూడండి ఈశ్వరుడు నుంచి జగత్తు పుట్టిందని కదా ఒక అభిప్రాయం పుట్టుగా అన్న దాంట్లో ఈశ్వరుడి నుంచి జగత్తు పుట్టింది జన్మాధ్యశ్వేతహ మాట ఏమిటని అడిగారు అంటే అభ్యుపేత్యవాదము నేను మొన్న పుస్తకం కాకినాడ వెళ్ళేప్పుడు చిన్న పుస్తకం మురికున్న వెంకటరామశాస్త్రి గారి పుస్తకం ఉంటాయి వేదాంత పుస్తకం ఉంటుంది ఆయన ఒక గొప్ప విద్వాంసులు ఆయన పుస్తకం చదువుతున్నా దాంట్లో ఆయన ఏమంటారంటే అభ్యుపేత్య అభ్యుపేత్యవాదమే అంటే జగత్తు ఈశ్వరు నుంచి పుట్టింది అన్నది అది పరమసిద్ధాంతంగా చెప్పట్లేదు వ్యాసుడు అభ్యుపేత్య చెప్పాడు అంటే ఏమిటి అసలే జగత్తు అనేది లేదు పుట్టలేదు అని ఊరికి ముందు ప్రారంభంలోనే అన్నప్రాసన్నాలే అవకాయం పెట్టినట్టు ఉంటుంది వీడికి అంచేత ఎరా ఏమిట్రా జగత్తు మాట ఏమిటో ఉందండి జగత్తు ఈ జగత్తు ఇది సత్యం కాదే అని ఇంకా సత్యం ఏంటి ఇది ఎవరి నుంచి పుట్టిందో అది సత్యం అది ఎవరి నుంచి పుట్టింది దేవుడి నుంచి పుట్టింది అలాగాని వాడికి మొట్టమొదట వాడి అజ్ఞానాన్ని బేసిస్గా చేసుకుని వాడికి ఒక ఉపాసనాన్ని కోసం చెప్పారు ఎందుకంటే వాడికి దేవుడి గురించి అప్లై చేసి వాడిని దేవుడిని ఉపాసన చేయమని ఎందుకు వాడికి నేర్పాలి అంటే దేవుణ్ణి ఉపాసన చేయకపోతే జగత్తుని ఉపాసన చేస్తారు ఉపాసన చేయడం తప్పదు ఇప్పుడో పొద్దున్నే లేచి మీరు ధ్యానము లేకపోతే ఉదయించే సూర్యుడికి నమస్కారము ఇదేదో చేయాలి లేకపోతే ఓ చెత్తో కర్ర ఇంకో చెత్త కుక్కపిల్ల తాడు పట్టుకుంటూ రోడ్డు మీద పడతారు ఇదేనా ఉంటుందో అదేనా ఉంటుంది అందు గురించి ఈ ప్రవృత్తికి అడ్డకట్ట వేయడం కోసం నువ్వు పొద్దున్నే ప్రాణాయామం చేయి ధ్యానం చేయి ఉదయించే సూర్యుడికి దండం పెట్టు అంటారు అంటే దాని అర్థం సూర్యుని యొక్క ఉదయము పరమ సత్యము అని కాదు సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవనే సత్యం నువ్వు తెలుసుకోవాలి మరి ఉదయించే సూర్యుడికి దండం పెట్టమన్నావే అభ్యుపేత్య అభ్యుపేత్య అందరూ అనుకుంటున్న దాన్ని వీరికి ముందు అసలు దాన్నే ముందు ను అంటే వీడికి అసలు విషయమే లేకుండా పోతుంది కనుక యు యు గోయలాంగ్ విత్ ది ఇగ్నోరెంట్ సరే వైల్ దాన్ని అభ్యుపేత్యవాదము అంటారు మీరు గుర్తుపెట్టుకోండి అభ్యుపేత్యవాదము కాబట్టి జన్మాద్యస్యత అన్నది అభ్యుపేత్యవాదం తప్ప సిద్ధాంతవాదం కాదే అజాతవాదమే సిద్ధాంతం ఈశ్వరుడు సర్వదేశములందు సర్వకాలములయందు నామరూపాత్మకంగా భాషిస్తూ ఉండే సర్వ పదార్థములయందు ఇదం నందు అహం నందు కూడా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడే ఇన్ని రూపాలగా దేశరూపంగా కాలరూపంగా సకల పదార్థముల రూపంగా నామరూపములుగా ఈశ్వరుడే ప్రకటమవుతున్నాడు ఇదంగా అహంగా ఈశ్వరుడే ప్రకటమై ఉన్నాడు ఈశ్వరుడి కంటే రెండవది లేదు ఇది వస్తువు ఇది పరిస్థితి బంగారమే ఉన్నది బంగారం కంటే ఈ మొత్తం ఆభరణ ప్రపంచంలో మరేదీ లేదు కాటన్ ప్రతియే ఉన్నది ప్రతి కంటే భిన్నంగా ఈ మొత్తం వస్త్ర ప్రపంచంలో మరేది లేదు ఇది సిద్ధాంతం ఇది సత్యం కానీ ఆ ఈశ్వరుణ్ణి భిన్న భిన్న సంప్రదాయాల్లో భిన్న భిన్న భావనలకు తగ్గట్టుగా ఆ ఈశ్వరుణ్ణి ఊహ చేస్తారు పోస్టులేట్ చేస్తారు ఉంటాడు అలా ఉంటాడు అంటే భావన చేస్తారు భావన చేసి ఆయా విశ్వాసాలని క్రోధి చేసుకుని ఆ విశ్వాసాలకు అనుగుణంగా ఈశ్వరుడు ఫలాలను ఇస్తాడు అని భావన చేసి ఆరాధిస్తాడు ఇవి భిన్న భిన్న సంప్రదాయముల యొక్క పరిస్థితులు మరి వేదాంతం ఏం చేస్తుందంటే వేదాంతము ఈ విధంగా భావనాత్మకమైన ఈశ్వరుణ్ణి విశ్వాసయోగ్యమైన ఈశ్వరుణ్ణి మేము ఈ ఫలాలు కోరుకుంటున్నాం మాకు ఫలాలు కావాలి వీటిని ఇచ్చేటువంటి ఈశ్వరుణ్ణి వేదాంతము బోధించదు వేదాంతం బోధించదు కాదండి అక్కడ అలా చెప్పారంటే అది వేదాంతంలో ఉందా కర్మకాండలో ఉందా కర్మకాండలో ఉంది సమస్య లేదు ఇబ్బంది లేదు కదా కర్మకాండలో ఉంది వేదాంతం గురించి కదా నేను చెప్తున్నా వేదాంతము బోధించదు కాదండి అక్కడ వేదాంతంలోనే ఉంది అక్కడ అభ్యుపేత్య అలా చెప్తాను వేదాంతంలో ఉండదు ఎక్కడైనా వేదాంతంలో ప్రాసంగికంగా వస్తే ముఖ్యంగా చాందోక్య గృహదారుణ్యత ఇత్యాది విస్తారమైన ఉపనిషత్తుల్లో వస్తుంది అల్ప ఉపనిషత్తుల మాండూక్య ఈశావస్య వాటిల్లో ఉండదు మరీ విస్తారమైన ఉపనిషత్తుల్లో ప్రాసంగికంగా ఏదో చిన్న ఉపాసన వస్తుంది అటువంటిది ఏదైనా కనపడితే దాన్ని అభ్యుపేత్యా స్వీకరించాలి తప్ప ఆ ఒక్కటి పుట్టుకుని అదుగో అని అన్నానికి వీలలేదు కాబట్టి వేదాంతము అటువంటి భావనాత్మకమైన విశ్వాసయోగ్యమైన ఫలములను మనము కో చేసే పూజలను అందుకుని మనము కోరే ఫలమున ఈశ్వరుణ్ణి వేదాంతము ప్రతిపాదించడం వేదాంతము నిఖార్స్గా అలాంటి ఈశ్వరుణ్ణి ప్రతిపాదించదు మరి అలాంటి ఈశ్వరుని ప్రతిపాదించిన ముందే మనకు మీరు మనవి చేశాను సర్వదేశ సర్వకాల సర్వవస్తు వ్యాపకమైన ఇదం అహములలో నిండి ఉన్న రెండవది లేని శుద్ధ చిన్మయ సత్ ఈశ్వరుడు మాత్రమే ప్రతిపాదిస్తుంది ఈశ్వరుడు నిర్గుణుడు నిరాకారుడు నిర్వికారుడు పుట్టుకు కూడా వికారమే కదా కారణకార్యభావము అటువంటి వికారములు లేని ఏకరస స్వరూపం ఇప్పుడు కారణము కార్యము అంటే కారణము యొక్క స్వరూపం వేరే కార్యము యొక్క స్వరూపం వేరే అంచేతనే కారణ కార్యభావం అనేది మనం అనుకుంటున్నాం కదా అది ఏకరసం ఎలా రసము అంటే తత్వం కారణతత్వం లేరు కార్యతత్వం లేరు ఆయనేమో శివతత్వం గురించి ఉపన్యాసం చేశారు ఈయనేమో విష్ణుతత్వం గురించి ఉపన్యాసం చేశారు ఇప్పుడు వీళ్ళిద్దరూ శివుడు విష్ణువు ఒకడని అనుకుంటున్నారా వేరువేరు అనుకుంటున్నారా ఏమో అడిగి చూడాలి నేను ఎవరినో అడిగి చూడాలి శివతత్వం గురించి చెప్పడం ఏంటి విష్ణుతత్వం గురించి చెప్పి శివతత్వం గురించి చెప్తున్నారు అంటే బట్టే చిట్మె నాకు అర్థం కాలేదు మీకేమైనా అర్థమైందేమో మీరు చెప్పండి అంటే రెండు వేరువేరు తత్వాలు ఉన్నాయి ఒక దాని తర్వాత ఒకటి కవర్ చేసుకుంటూ వస్తున్నావునా వైసా హేక్యా ఐ డోంట్ నో కాబట్టి ఏకరస నిర్విశేష విశేషం ఉండదు ఎందుకంటే విశేషం ఉంది అంటే భేదం వచ్చేస్తుంది విశేషం ఉండదు నిర్ నిర్విశేష ప్రత్యేగ భిన్న అంటే మనిషి యొక్క అంతరతమైన శుద్ధ చిట్ ఏదైతే కలదో అది ఆత్మ అంటారు దానికే ప్రత్యేక ఆత్మ అని పేరు దానికంటే భిన్నము కానీ శుద్ధ పరబ్రహ్మ అటువంటి ఈశ్వరుణ్ణి వేదాంతము బోధిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి ఈశ్వరుని ఎందు ఇప్పుడు నేను చెప్పిన ఈశ్వరు ఎంత విస్తారంగా చెప్పానో గమనించారా అటువంటి ఈశ్వరునిలో కార్యకారణ భావమునకు తావు ఉంటుందా ఉండదు అటువంటి ఈశ్వరునిలో ధర్మాధర్మాలకి తాగు ఉంటుందా ఉండదు అటువంటి ఈశ్వరులో ధర్మాధర్మముల యొక్క ఫలము దేహము దానికి తాగుంటుందా ఉండదు ఇవేమీ కూడా సంభవము ముకాదు అసలు వాస్తవానికి స్వరూపంలో కాలము కల్పితము మిథ్య కాలం మిథ్య అంటుంటే మీరు ఏమి కార్యకారణ భావాన్ని ఎస్టాబ్లిష్ చేయడం మీరు ప్రయత్నిస్తున్నారు కాలము సత్యమైనప్పుడు మాత్రమే కారణ కార్యభావము నిర్ధారింపబడుతుంది సత్శ్రీ అకాల్ అని అంటుంటే అకాల్ కాలము లేదు అది సద్ సద్విద్య గురునానక్ చెప్పింది ఈ సమ చాంద్రోగ్యంలో చెప్పింది ఆయన చెప్పారు సో అది సత్యము అని చెప్పే వేదాంతంలో మీరు కారణకార్యభావాన్ని ఎలాగ నిరూపిస్తారండి కారణగాభావం కుదరదు మరి ఇంకా జాతి పుట్టుకలు అంటుంది కుదరదు ఆ వీళ్ళందరూ కలిసి ప్రకాశింపజేసినారు ఎలా ప్రకాశింపజేసారు అన్నది మీకు నేను వివరించాను జాయమానోహి చే కథమ్ తస్మాత్ పూర్వం కారణం నృహ్య ఇది కార్యము ఇది పుట్టుతున్నది అని మాకు తెలుస్తోంది కానీ దీనికి పూర్వముందు ఉండే కారణం మాత్రం కనపడటం లేదు చూపించబోయే కారణం అంటే తెలియటం లేదు అంటున్నాం ఎలా అది నీకు దీనికి పూర్వముందు కారణం నీకు తెలియటం నీ చేత గ్రహింపబడినప్పుడు ఇది కార్యమని ఇది పుట్టుతున్నదని గ్రహించడం ఎలా సంభవం సంభవం కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒకదాన్ని చూపించి దీని పూర్వావస్థ మేము ఎరగము ఇది పుట్టింది అని ఎలా చెప్తారండి ఎలా చెప్తారు మీరు హౌ కెన్ యూ సే దాట్ అంచేతనే మహాత్ములు ఏమంటారంటే చూడండి మానవుడు తన గురించి తన గురించి మానవుడు ఏదేదైతే చెప్తున్నాడో అదంతా కూడా విచారం చేసి చెప్పింది ఏది కాదు అని చాలా బాగా చెప్తారు ఇప్పుడు నేను పుట్టాను అని వీడు చెప్తాడు నేను పుట్టాను అంటే పుట్టడానికి ఆ పుట్టుకను తెలిసి చెప్తున్నట్ట పుట్టుకను వీడు తెలుసుకోవాలి కదా తెలుసు పుట్టుకను తెలుసుకోవాలి అంటే పుట్టుక అనే ప్రాసెస్సు దాని తరువాత వ్యవస్థ దాని పూర్వం అందని కారణావస్థ ఇవన్నీ అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే వీడు పుట్టుకను నిర్ధారించగలుగుతాడు కార్యభా అంటే కార్యకారణ భావాన్ని నిర్ధారించగలుగుతాడు అటువంటి పరిస్థితి లేనప్పుడు ఫలానా కార్యము ధర్మ అంటే జీవుడు ధర్మ అంటే కార్యము అని కూడా అర్థము అటువంటిది పుట్టినది అని ఎలా చెప్తారు అవశ్యం హీ జాయమానస్య గ్రహీత్ర తజ్జనకం గ్రహీతవ్యం ఎందువలనగా పుట్టుచున్నదాని తెలుసుకునే వారి చేత జాయమానస్య గ్రహీత పుట్టుతున్నదాని తెలుసుకునే వాని చేత తనకం అవశ్యం గ్రహీతవ్యం సో పుట్టుతున్నదాని వాని చేత దా అది పుట్టునట్లు చేసే కారణము కూడా తప్పక తెలుసుకుని ఉండాలి కదా ఇప్పుడు మాకు పుట్టింది తెలియలేదండి అంటే ఏమంటారు ఎఫిడవిట్లు పెట్టే ఒకప్పుడు ఈ పిచ్చిలో పడి ఈ తట్టాలని నేను కొట్ట ఒకప్పుడు వీళ్ళని వాళ్ళని కొట్టుకుని అయ్యా నేను పుట్టానని ఫలా నాప్పుడు పుట్టానని పలా వారి సంతానంగా పుట్టానని అది మీకు తెలుసునని మీరు నాకు ఎఫిడవిట్ ఒకటి పెంచండి అని పెద్దల్ని కోరితే పాపం వారు ఏదో లోక వ్యవహారం కోసం అలాంటివి ఉంటాయి తప్ప అంతా తెలిసేసి చెప్పి మాట ఏమీ లేదు ఎందుకంటే జాయవార జాయవాల గ్రహీత్ర పుట్టుచుల్లదాలి తెలుసుకొని వాటి చేత తజ్జనకం దానికి కారణము దానికి ఉత్పాదయిత అంటే అది పుట్టినట్లు చేసిన తత్వం ఏదైతే అది అది కూడా తెలియాలి కదా కర్మ నుండి దేహము పుట్టినది కర్మ తెలుస్తూ ఉండాలి దేహం తెలుస్తూ ఉండాలి ఆ కర్మ నుంచి దేహం పుట్టింది అని కూడా తెలుస్తూ ఉండాలి తెలుసుకుంటే కాబట్టి దేహం పుట్టింది అని తెలుసుకోవాలి అలా తెలిసిన వాడు ఎవడో ఒక్కండి చూపించండి మాకోసం జన్యజనక సంబంధస్ నాపే తత్వాత నేను మీకు సుమారు నెల రోజుల క్రితమే నేను మనం చేశాను అయ్యా ఈ ప్రసంగం ఇలాగే ఉంటుందండోయ్ మీరు కొంచెం ఊపిరిపెట్టి వినాల్సి ఉంటుంది అని కాదు ఎందుకంటే ఆనాడు ఏ విషప్తో ఆ మాట అన్నానో సరిగ్గా ఈనాడు కూడా అదే వియాలి చెప్తున్నా అయితే ఇది ఈ ఆత్మవిద్య అంత నిత్య ఉంటుందండి ఆత్మవిద్య కాకుండా మీరింకా ఏది చెప్పినా అది ముందుకు సాగు అదే అది ముందు నేను చూశాను అలాగే ఒక పురాణ పండితులు పురాణం చెప్తున్నారు అదే పురాణం చెప్తున్నారు అదే పురాణం తర్వాత వాళ్ళు అంటారు విడి వాళ్ళు ఇది చెప్తే కానీ తర్వాత దానికి వెళ్ళకూడదు ఆయన అంటారు అయ్యా మేము వినేశాము తెలిసిపోయింది సంస్కృత శ్లోకం చదివేసేసారు మీరు చదువుతుండగానే మాకు అదంతా తెలిసిపోయింది అయ్యా బాబు కథ చెప్పిన కథ కథ ముందుకు వెళ్ళవయా అని వాళ్ళు ఉంటారు అదేలాగా ఈయన చెప్తే అయిపోయిందండి వాళ్ళు అలా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు ఈయన చెప్తూనే ఉన్నాడు అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వీళ్ళు వేలమహేశ్వరం అవతలిపోయారు ఆయన శ్రీకృష్ణ అర్పణ ఆయన ఇంటికి చెప్పారు తర్వాత మాట కొత్త ఏవి ఆయన చెప్పలేదు వీళ్ళు వేరిన ఏదో ఒక కథలో ఏదో ఒక పురాణంలో ఏదో కార్తీక పురాణంలోనో మాఘ పురాణంలోనో తర్వాత సరిగ్గా చెప్పబోయా మహాత్మ అంటే ఆయన ఈ సరిగ్గా చెప్తారంటే ఆ రకంగా విసులు పుడుతుంది కానీ ఆత్మ విచారంలో అలాంటి విసు అనేది ఉండదు విసు అనేది ఉండదంటే ప్రేమగా దాన్ని అధ్యయనం చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని కూడా ఉంటుంది లేకపోతే ఆయన అదే చెప్తాడు లేని మాట తీసి పక్కన పెట్టచ్చు కూడా జన్యజనకయో సంబంధస్య అనపేతవాదు సో జన్యము అంటే పుట్టేది జనకము అంటే కారణము పుట్టించేది కారణము వీటి మధ్యన సంబంధం ఒకటి ఉండాలి కదండి నియతంగా ఉండాలి కదా ఇప్పుడు కార కర్మ కారణము దేహము కాద్యము అని మీరు నిర్ధారణ చేసేసి చెప్పేసే ముందు వాటి మధ్యన ఉండే సంబంధం మీరు తెలుసుకుని చెప్పాలి కదా తెలుసుకోకుండా ఏమంటే కర్మ కారణమన్నారు జన్మ కార్యమన్నారు కదా వీటి మధ్యన ఎటువంటి సంబంధం మీరు ఎప్పుడైనా దాన్ని ప్రత్యక్షంగా గ్రహించారా అనుమానపూర్వైన చేత గ్రహించారా ఎలా గ్రహించారో అని అడిగితే ఉండవండి అది అలాగే స్వీకరించండి అని చెప్తే అది అంగీకారం కాదు కాబట్టి ఈ గన్యజనక సంబంధాన్ని వీడు తెలుసుకునే జాతిని అంటే పుట్టుకను నిర్ధారించగలుగుతాడు ఆ జన్యజనక సంబంధం తెలియకుండగా అది దీనికి హేతువు అని చెప్పడము అది కేవలము ఒక రకమైన స్పెక్యులేషన్ కింద తప్ప అది యథార్థమైనటువంటి తత్వ విచారాలనే స్థాయికి చేరదు తస్మాత్ అజాతి పరిదీపకంతత్తే సో అది తస్మాత్ అంటే కావునా అది అదంటే ఏమిటి పూర్వాపర అపరిజ్ఞానం వీడు పూర్వాన్ని తెలుసుకోనే శక్తి వీడికి లేకపోవడము అదేదైతే కలదో అది అజాతినే ప్రకాశింపజేస్తూ ఉన్నది అజాతి పరిదీపకం పరతో వాస్యతే సదసద్వాస్యతే అజాతవాదవంతర్మర్జీని ఎన్నిసా నీచి వస్తు జాయే స్నకించి ద్వస్తు జాయతే ఏ వాదం ఉండదండి దీన్ని అజాతవాదం ఏది పుట్టుట లేదు ఏది పుట్టుతు ఇంక నేను అనేక దృష్టాంతాలు ఇచ్చా పుడుతోందని ఊరితే అనుకోవడమే తప్ప ఏది పుట్టుట లేదు నెక్లెస్ పుట్టుతున్నది ఏవి పుడుతోందండి ఏం బంగారం బిస్కట్ ఉంది ఇదేమో క్రూసుబుల్లో వేశాడు కరిగింది ఇప్పుడు ఏం పుట్టింది అక్కడ ఏముంది బంగారమే ఉంది ఏది పుట్టలేదు కదా ఉన్నది ఉన్నది పుట్టింది ఏది లేదు కదా ఇది మోసలో పోశాడు అది మోస కొంచెం తక్కువ టెంపరేచర్లో ఉంటుంది కనుక ఈ లిక్విడ్గా ఉన్న బంగారం గట్టిబడింది అంతే కదండి పుట్టింది ఏమిటి పుట్టిందండి ఏం పుట్టింది ఏం అయితే ఏమైందో తెలిసినా అంతకుముందున్న బంగారమే ఇప్పుడు ఉంది కానీ వచ్చిన ప్రారంభం ఎక్కడంటే అంతకుముందున్న బంగారము మనస్సులో బిస్కట్ అనే నామరూపాలుగా ప్రతిఫలించింది రిఫ్లెక్ట్ అయింది ఇప్పుడు అదే బంగారం ఉంది బంగారం చెప్పట్లేదు నేను పుట్టాను అని బంగారం ఏం చెప్పట్లేదు ఇప్పుడు అదే బంగారం వీడి బుద్ధి ఎందు నెక్లెస్ అనే రూపంగా ప్రతిఫలించింది కాబట్టి బంగారం బంగారం బంగారం నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఏమిటనమాట బంగారం బంగారం బంగారం అనే సంకల్పం నుండి నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ అనే సంకల్పం పుట్టిందే నువ్వు అంటే అంతవరకు ఒప్పుకోవడానికి అభ్యంతరం లేదు కావండి పోనీ ఎక్కడైనా పుట్టిందంటారా అక్కడ పుట్టలేదు అది తర్వాత చూద్దాం పుణ్యం ఓపులు పుట్టి కాబట్టి బయట పుట్టింది ఏది లేదు కరెక్ట్గా తెలిసిందండి శిశువు పుట్టాడు ఏమిటి పుట్టాడు శిశువు ఎక్కడింటికి పుట్టాడు ఏమిటి పుట్టాడు ఇదే రేషన్ కార్డు వ్యవహారమా ఏమి తత్వ విచారం అండి రేషన్ కార్డుకి వచ్చినట్లయితే అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే నేను ఇంకొకళ్ళు ఇద్దరు ఏది ఇద్దరు ఎక్కడ ఉన్నారంటే నా కడుపులో ఉన్నాడు రెండో వాడు అంటే వాడు రాసిపోడు వాడు రాయడు అలాగా ఒక్కటే రాసిపో అవతల పోతాడు కాబట్టి ఆ సాయంకాలం ఇంటికి భార్య గర్భిణి ఆమే కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది నేను నా భార్య ఇంట్లో ఉన్నాము ఈ లోపల ఆమె నిండు గర్భిణి ఈ లోపల ఏదో ఆమెకేదో ప్రసవ ప్రసవము శిశువు పుట్టాడు వీడు అంతకుముందు నేను నా భార్యనే నా భార్య నా భార్య నా భార్య ఇప్పుడు ఏమైంది నా భార్య అండ నా భార్య అండ కొడుకు నా భార్య అండ కొడుకే కానీ అంతకుముందు సంకల్పంలో నా భార్య ఇప్పుడు సంకల్పంలో నా భార్య అన్న కొడుకు కాబట్టి మీ సంకల్పంలో ఏదో పుట్టిందంటే ఏ అక్కడ కూడా ఏం పుట్టిందంటే ఓ వెర్రి పుట్టిందంటే ఇంక అంత కూడా పుట్టింది ఓ వెర్రి ఒకటి పుట్టింది ఈ వెర్రి వీడిని పీడిస్తూ ఎంతవరకు పీడిస్తుందంటే వాడు వివేకాన్ని బట్టి నిజంగా వెరీ వెరీ వెరీ అమేజింగ్ మనిషి పీపుల్ ఆర్ జస్ట్ నట్స్ అంటే ఇంకా అంతగా నేను చెప్పింది స్వప్నం వంటిది స్వప్నంలో వీడికి స్వప్నంలో సంతానం కలిగింది అంటే స్వప్నంలో సంతానం ఎందుకు కలిగింది అంటే ఆ సంస్కారం ఏదో ఉండుంటుంది కలిగింది స్వప్నంలో సంస్కారం కలిగినప్పుడు ఆ నామరూపముల యొక్క పుట్టుకని వీడు స్వప్నంలో నా పుట్టారు అని వచ్చింది తెలివి రావడం అంటే ఏమిటి తెలివి రావడం అనే పదానికి అర్థం ఏంటంటే స్వప్నము యథార్థము కాదు అని తెలియడమే దాన్ని తెలివి రావడము మరి స్వప్నం యథార్థం కాకపోతే స్వప్నంలో వీటి చూసినవి ఏమిటి నామరూపాలు కాబట్టి ఆ నామరూపములు వాటి పుట్టుక స్వప్నంలో పుట్టే కదా అవన్నీ ఆ పుట్టడము అదంతా కూడా అదంతా కూడా అజ్ఞానమైంది అది జ్ఞానం కాలే కానీ స్వప్నములు చూచుక అంటే ఏ తెలివి ఏ చైతన్యం స్వప్నాన్ని ప్రకాశించదేశంలో అదే చైతన్యం ఇంకా అలాగే ఉన్నది అది మిథ్య కాదు అది అసత్యం కాదు అది ఇంకా అలాగే ఉంది ఆ ఎరుక అలాగే ఉంది ఎందుకో చూసిన ఇప్పుడు అది జాగ్రత్తని ప్రకాశింపజేస్తూ ఉంది కాబట్టి ఆ ఎరుక ఏ సత్యము అది పుట్టలేదు గెట్టబోదు అని తెలుసుకోవాలి కానీ నేను పుట్టాను ఇప్పుడు పుట్టాను అప్పుడు పుట్టాను ఇలా పుట్టాను అలా పుట్టాను అంటే దాని గురించి పెద్దలు వ్యవస్థ చేసుకుంటూ కూర్చోవడం అది అవతారిక ఇత జాయతే కించిత్ అయ్యా ఏది పుట్టడం లేదు ఏది పుట్టట్లేదండి ఎన్నకించి ఏదీ పుట్టట్లేదు ఆత్మ పుట్టడం లేదని చెప్పేసి ఊరుకోవడం ముందు తాత్పర్యం కాదు ఆత్మ పుట్టట్లేదు నెక్లెస్ పుట్టట్లేదు ఏది పుట్టట్లేదు జగత్తు పుట్టట్లేదు అది ఏది పుట్టుకనేదే లేదు ఎందువల్ల ఈ కారణం చేత కూడా ఏమిటా కారణం అంటే చెప్పబోయే కారణం ఇప్పుడు ఒకటి పుట్టింది అన్నాడు పుట్టింది అంటే రెండు రకాల ప్రశ్నలు తనంత తానుగా పుట్టిందా ఇతరము యొక్క సహాయంతో పుట్టిందా అని ఒక రకంగా ప్రశ్న లేకపోతే పుట్టింది దేని నుండి పుట్టింది తన నుండి తాను పుట్టింది అనా లేక ఇతరము నుండి అంటే తను కాని నుండి తను పుట్టింది అనా ఏది చెప్పు నువ్వు చెప్ప స్వతోవా పరతతోవా తన నుండి పిల్లవాడు పుట్టాడు తన నుండి తాను పుట్టాడా తను కాని దాని నుండి తాను పుట్టాడా అది చెప్పండి మీరు దట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ చెప్పండి తన నుండి తాను పుట్టాడు అలా పొసగదు తను కానిదాని నుండి తాను పుట్టాడు అలా పొసగదు చూద్దరు కానీ సో పొసగదు అది ఏది పొసగదు సో కాబట్టి పుట్టుకనేది సిద్ధించదు యజ్ఞాయమానం వస్తు స్వత పరత ఉభయ సత్ అసత్ సదసద్వా నయతే తనను తన నుండి అది ఒక కౌ మూడవి సత్ అసత్ అస అసత్ ఉభయ అది మూడు ఆరు రకాల పుట్టుకను నిరాకరిస్తున్నాయి ఇప్పుడు ఒక వస్తువు పుట్టింది తన నుండి పుట్టిందా తన తన నుండి పుట్టడం ఏమిటి తన నుండి పుట్టలేదు పోని ఇంకొక నుండి పుట్టిందా ఇంకొక నుంచి ఎలా పుట్టింది ఇంకొక నుంచి పుట్టదు పోనీ రెండింటివి జీవిందో ఉభయ తావా కథ నుండి ఇంకొక దాని నుండి కలిపి ఆ రెండింటి నుండి కలిపి పుట్టిందా అది కుదరదు ఆ మూడు పక్షాలు కుదరదు ఇక ఈ పుట్టింది కదా ఉన్నది పుట్టిందా సత్ ఆ పుట్టి అవునవును ఉన్నది పుట్టడండి ఉన్నది ఉన్నది అంతేగాని ఉన్నది పుట్టిందా పో లేనిది పుట్టింది లేనిది పుట్టడండి వంజాపుత్రుడు పుడతాడా వంజాపుత్రుడు లేడు పుడతాడా శిష్య శృంగము లేదు పుడుతుందా పోనీ అయా పోనీ మీరు దీనికి ఒప్పుకోవట్లేదు దానికి రెండింటినీ కలిపి సింథసిస్ ఈ పార్టీ ఆ పార్టీ కలిసిపోయినట్టుగా పోనీ సదసత్ అంటే ఉన్నది లేనిది ఉన్నది లేనిది అదే ఉన్నదేనా ఉంటుంది లేనిదేనా ఉన్నదనేనా అనాలి ఉన్నది లేనిది అలాగే ఉండదు కాబట్టి అది పుట్టడానికి లేదు కాబట్టి ఏ రకంగానూ దేని యొక్క జన్మని మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు అంటే ఏమిటంటే మీరు ఏ రకంగా చూసినా కార్యకారణ భావము మాయికము మాత్రమే అంటే కేవలము కల్పితము మాత్రమే ఒక కల్పన మనం చేసి పెట్టుకుంటాం ఈ శిశువు పుట్టాడు అనే కల్పన మనం చేసి పెట్టుకుంటాం దాంట్లో ఏదో ఒక వ్యవహారం ఉంటుంది అటువంటి వ్యవహారం కోసం మీరు చేసుకున్న కల్పన మీద లేదు మీకు తోచిన కల్పన మీరు చూసుకోవచ్చు కానీ ఎప్పటికైనా ఈ కల్పనాన్ని గుర్తించటం అవసరం అందరికీ మంచి గది కనుక మాయికమైనటువంటి కార్యకారణ భావమే తప్ప యథార్థమైన కార్యకారణ భావం ఏది నిలబడేది కాదు అదొకటి గమనించాలి ఎందుకో తెలుస్తున్నాండి దానికి అసలు కారణం ఏంటంటే అసలు మీరు కార్యాన్నే సిద్ధింపజేయలేరు కార్యము కార్యమనేది సిద్ధిస్తే ఇది కార్యము కాబట్టి ఇది కార్యము కాబట్టి కారణం ఉండాలి కారణం ఉండి కార్యం ఉంటే పుట్టుకు ఉండాలి అని ఇన్ని సిద్ధిస్తాయి అసలు కార్యమే సిద్ధించదు ఘటమే సిద్ధించదు ఆచారంభనము ఘటము కేవలము ఘటము యొక్క బేసిస్ ఏమిటండి అంటే వాగాలంబన మాత్రం ఇతత్ నిషకరుల వాక్యం ఘటము అన్నది కేవలము వాగాలంబనం తప్ప ఇంకేమీ ఉండదు వాగాలంబనం ఉంటే అలా ఆ శబ్ద శబ్దానికి తోడుగా సంకల్పము థాట్ వర్డ్ అండ్ థాట్ ఈ వర్డ్ అండ్ థాట్ వర్డ్ అండ్ థాట్ వర్డ్ అండ్ థాట్ అవి అవి ఏం చేస్తాయంటే ఒక వాస్తవికమా అనే ఒక భ్రమని కలిగిస్తాయి వాస్తవంగా అలాగేమీ ఉండదు ఇప్పుడు జనతా వాస్తవమా అని భ్రమని మాత్రం ఆ వర్డ్స్ అండ్ థాట్స్ కలిగి అవి కలి అలా కలిగిస్తాయి వాస్తవంలో అక్కడ ఏమీ ఉండదు నేను చూశాను ఓసారి నేను నాకే ఆశ్చర్యం ఒకసారి నేను పడ్డాను అటువంటి గోతులో పడ్డాను మామూలుగా నేను సైకిల్ మీద పోతున్నా సైకిల్ మీద పోతూ ఉండే కానీ పోతూ ఉంటే రోడ్డు పక్కన ఓ మైక్ ఒకటి పెట్టుకుని ఇలా బ్యాటరీ ఆపరేటెడ్ మైక్ ఒకటి పెట్టుకుని చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు అక్కడ గంభీరమైనటువంటి మాట్లాడు శబ్దాలు చేస్తూ మాట్లాడతారు వాయిస్ బూమింగ్ వాయిస్ తర్వాత ఒక యాస పెట్టి మాట్లాడతారు మామూలుగా మీరు నేను మాట్లాడుకునే భాష మాట్లాడతారు ఒక యాస పెట్టి మాట్లాడతారు యాస తర్వాత ఆ లాంగ్వేజ్ లో కూడా మామూలు పదజాలం వాడటం ఎవరు కొత్త కొత్త పదజాలం వాడతారు వాడు మాట్లాడేస్తున్నారు అతని దగ్గర గుడ్స్ ఏమిటంటే ఓ ప్లాస్టిక్ కాగితం పరిచి జడీబూటియా ఆ తర్వాత చేసి ఈ జడీబూటియా అంటే ఓషధులు అనమాట ఈ ఓషధులే కాదు ఈ ఓషధులు అంటే ఆ ఆకులు ఎండిపోయేలా ఆకులు అవి అవి తీసి నోట్లో వేసుకుంటాం ఎలా వేసుకుంటారు నోట్లో ఈ ఆకులు కడుపులో రొప్ప తగ్గుతుంది ఈ ఆకులు తిరుగుంటే అది కల్వీల్సిగా ఉండదు మందు కూడా ప్యాకేజ్ చేసి కాదు అందుకోసం ఈ జడి బూటియా పెట్టాడు అక్కడ అవి కాదు మనం కొనేవి కాదు అవి అవి తీసుకుని నోట్లో వేసుకుంటామా అదేమీ లేదు ఆ పక్కన చిన్న చిన్న సీసాల్లో మందులు పెట్టాయి ఈ మందులు ఈ జడి బూతి అయితే చేడతాడు అని అది బాగా విస్తారంగా వివరిస్తూ ఉంటాడు తర్వాత వ్యాధుల పేర్లన్నీ మొత్తం లిస్టు అంతా చెప్తాడు ఆ లిస్టులో ఎవేవో పేర్లు ఉంటాయి చాలా చిత్రంగా ఉంటే పేర్లు కూడా ఒకప్పుడు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది మామూలుగా అన్ని వ్యాధుల పేర్లు వచ్చేస్తాయండి ఉదర వ్యాధులు హృదయ వ్యాధులు కంఠ వ్యాధులు మొత్తం ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవానికి సంబంధించిన వ్యాధుల లిస్ట్ అంతే చెప్తాడు ఇవన్నీ స్వామి రోడ్డు పక్కన పెడతాడు అన్ని వ్యాధులకే మొదలు ఉంటాయి అవన్నీ చెప్తూ ఉంటాడు చెప్తా ఉంటే అప్పట్లో నాకు ఎసిడిటీ ఉంది ఈ ఎసిడిటీకి హేతు ఏంటంటే ఏదో కొంత స్ట్రెస్ రిలేటెడ్ అవ్వచ్చు లైఫ్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుందండి లైఫ్లో ఏమి మీకు విశ్రాంతి ఎవడుతుంది అందరూ కూడా ఒక మహా చక్రంలో గిరగిర తిరిగితో దుఃఖపడి వాడే తప్ప విశ్రాంతిగా ఉన్న మునగాడు ఎవడున్నాడు ఎవడు లేడు దత్తాత్రేయ మహర్షి ఒక్కడు కనబడ్డాట అలా ఆ నగరం మొత్తానికి ఇంకొకడికి విషయాతిగా ఉందని వదిలించారు బాగవతంలో కాబట్టి సంసారంలో అలాగే ఉంటారు వాళ్ళకి ఎవడైనా ఒక్క ఈ నీకి సుఖాన్ని నేను కలిగిస్తాను అంటే మహా అసలు ఏమిటో చూద్దామని అటు తిరుగుతారు మీకు భయాన్ని నేను పోగొడతాను అంటే అందరూ అటు తిరుగుతారు ఎందుకంటే మనిషి భయంలో బతుకుతూ ఉంటాడు దుఃఖంలో బతుకుతూ ఉంటాడు సో ఈ జడిబు ఇదంతా చెప్పాడండి పదిహేను నిమిషాలు చెప్పాడండి చెప్పి దాంట్లో ఉదర వ్యాధులని కూడా చెప్పాడు ఏమండి దా ఆ ఉదరవ్యాధులలో ఎసిడిటీ అంత పదం అతను ఎరగడు సో కడుపు మంట అనే మాట కూడా వచ్చింది అంత అంత మాత్రమే ఎరుగుతాడు కడుపు మంట తెలుసు తప్ప అది యాసిడ్ వల్ల వస్తుందా దేని వల్ల వస్తుంది యాసిడ్ ఇవన్నీ అతనికే తెలుస్తాయి అక్కడంతా చదువుకున్నవాడు కాదు అని ఓ టాబ్లెట్ పెట్టాడు అక్కడ చిన్న సీసా టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ ఆ రోజుల్లో పది కాయితం ఇచ్చి అది తీసుకొచ్చాను అతను చెప్పిన మాటలు నేను ఇంటికి సైకిల్ తొక్కుతుండగానే నాకే డౌట్ వచ్చింది ఏమిటి ఇలాంటి రిజ్మెంట్ చేశాను ఎందుకంటే మెడిసిన్ ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పేసి ఓవైపు చెప్పుకుంటూ ఇంకోవైపు ఈ జడి బూటీ అనేది దీన్నే అదే మీ కాదు సమ్ సిలింగ్ డీటెయిల్స్ అలాంటివి వల్ల లేనిపోని కూడా వస్తాయి ఐ రియలైజ్డ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ ప్రోన్ ఇట్ అవై ఇది దృష్టాంతంగా ఎందుకు చెప్పానంటే ఆ శబ్దం ఆచారం మణం వికారో నామధేయం అది వికారం అతను ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ ఆ దిడి బ్యూటిఆర్ నుంచి వచ్చిందంటాడు అబ్బే అదేమీ లేదండి అది ఒక కార్యము అదొక వస్తువు ఒక మందు అది ఏమీ లేదండి అదేవిధంగా నామధేయం పేరు ఏవో పేరు ఆ పేరు కూడా నేను మీరు పెట్టింది కూడా కాదు వాడు వాడు చాలా గడుసువాడు గడసరి ఆ మైపు పెట్టేసుకుని అలాగ బడబడబడ కూడా వాజి మన బుర్రలో అనేక నామధేయాలు పడేశాడు ఆ రకంగా మనకు అంటగట్టాడు తప్ప దాంట్లో ఏమీ లేదండి సారం లేదు ఈ నామరూపాలు ఉన్నాయి అలా ఏమీ సారం ఉండదు ఏదో ప్రచారాలు చేస్తూ ఉంటారు అద్దే మీరు సారమే ఉండదు మీరు కావలిస్తే మీకు సంతోషంగా ఉంటే వెళ్ళండి నాకేమీ అభ్యంతరం లేదు సారమే ఉండదు సారమంతా మీలోనే ఉంటుంది ఆశీస్సులన్నీ మీలోనే ఉంటాయి అభయమంతా మీలోనే ఉంటుంది మీలో వెతుక్కోవడం మంచిది కాదు ఆయన ఎవడో అప్పచెప్తాడంటే వెళ్ళండి దయచేది మీరు పెద్దలు మీకు మీకు ఓపిక డబ్బులు అన్నీ ఉంటే టైం ఉంటే వెళ్ళి కూర్చోండి ఏముంది నాకేమో అభ్యంతరం నేనేం తుమ్మివండి కాదు ఆచారంభణం మీకు కాదు నామధేరు ఏమీ స్థానం ఏమీ ఉండదు కాబట్టి కార్యము కార్యమాత్రము కేవల వాచారంభణము ఇప్పుడు మీరు ఏ కారణ కార్యభావాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారండి కార్యమనేది వాచారంభణము అనుకుంటే ఏ కారణ కార్యభావాన్ని మీరు ఏర్పాటు చేస్తారండి ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తారండి కాబట్టి రెండవది లేని పరబ్రహ్మయే సత్యమే ఏది పుట్టలేదు దేని నుండి పుట్టలేదు పరబ్రహ్మ ఒక్కటే సత్యం నే కచిద ప్రకారేణ జన్మ సంభవతి సో కాబట్టి సత్తు కానీ అసత్తు దానికి ఏ రకంగా చూసినా పుట్టుకనేది కుదరదు కింద టీకాకారుడు ఏమన్నా విషయా తెలిసిన స్వస్యవ అసంభవా అభావాత్ ఇత్యర్థ ఘటము దేని నుండి పుట్టింది ఘటం ఘటం నుంచి పుట్టిందా ఘటము కాని దాని నుండి పుట్టిందా లేక ఏదైతే ఘటము ఘటము కానిది కూడానో దాని నుండి పుట్టిందా ఇక ఘటము ఉన్నది పుట్టిందా ఘటము లేనిది పుట్టిందా లేక ఉన్నది లేనిది కూడా అయిన్న ఘటము పుట్టిందా దానికి సమాధానం ఏంటో తెలుసిన ఓరి వెర్రిమొహమా ఓరి వెర్రివాడ ఘటమనేది ఏది లేదు ఘట మాత్రము లేదు అసలు లేని లేదు అది నీ భ్రమలో ఉంది తప్ప ఘటం ఏది లేదు ఘటం ఏది లేకుంటే దాని పుట్టుక గురించి నువ్వు వ్యాఖ్యానం చేయటం ఎంత అవివేకంగా ఉందండి ఆత్మతప్ప మరి ఏదీ లేదు కాబట్టి ఈ పుట్టుక ఈ పుట్టుక అలాంటి చిత్రం మిథ్యా పుట్టదు సత్యము పుట్టదు మిథ్య ఎందుకు పుట్టదు లేదు కాబట్టి సత్యం ఎందుకు పుట్టదు కాబట్టి ఏదీ పుట్టదు నకించి వస్తున్న తావత్ స్మేవా అపరినిష్పన్నవాత్ స్వత స్వరూపాత్ స్వయమే వజాయతే యథా ఘట తస్మాదేవటాత్ స్వతో స్వతోవా అది మనం దానికి వ్యాఖ్యానం చేస్తున్నాం తన నుండి పుట్టదు ఎందుకంటే ఎలా ఎందుకంటే తాను ఇంకా పుట్టలేదు తాను లేదు పుట్టక ముందు తాను లేదు పుట్టక ముందు ఏది ఉంటుందో దాని నుండి పుట్టాలి కదండి అది కదా పుట్టింది దేని నుంచి పుట్టింది తననుండే పుట్టింది తను తన పుట్టకాడే పుట్టడానికి పూర్వక్షణంలో తనుందా లేదు కదండి తను పుట్టడానికి పూర్వక్షణంలో ఉంటే ఇంకా పుట్టడం ఒకటి పది ఇరవై ఒకటికి పుట్టాడు పది ఇరవై ఒకటికి ముందు ఉన్నాడా ఉన్నా ఇంక పుట్టడం ఏమిటండి పది ఇరవై ఒకటి ముందు కూడా ఉంటే మరి ఇంక పుట్టడం ఏమిటి పది ఇరవై ఒకటికి ముందు లేడు కాబట్టి పది ఇరవై ఒకటికి తన నుండే పుట్టాడు పది ఇరవై ఒకటికి ముందు తను లేడు తన నుండి పుట్టాడు అంటే అది ఎలా ఉంది తను ఉంటే తన నుంచి తాను పుట్టాడు అని చెబుతాను లేడు కదా పుట్టడానికి ఉండదు కాబట్టి స్వయంగానే లేకుంటే స్వయంగా పుట్టడానికి స్వయంగానే లేనిది ఎలాగ హేతు అవుతుంది కారణం ఎలా అవుతుంది అర్థమైందండి అది విషయం అక్కడ పదప్రయోగమే స్వత స్వరూపాత స్వయమేవ జాయతే నా తనే లేనప్పుడు లేని తన నుండి తను ఎలా పుడతాడు ఉదాహరణకి ఘటము ఈ ఘటము పుట్టినది ఎక్కడి నుంచి పుట్టింది ఈ ఘటము నుండియే పుట్టినది ఎప్పుడు పుట్టింది పది గంటల ఇరవై నిమిషాలకు పుట్టింది పది గంటల ఇరవై నిమిషాలకు పుట్టిందంటే పది గంటల ఇరవై నిమిషాల పుట్టిందంటే పది గంటల ఇరవై నిమిషాల తరువాతి క్షణంలో ఉంది పది గంటల ఇరవై నిమిషాల పూర్వక్షణంలో లేదు పూర్వక్షణంలో లేదంటే లేదు ఘట మరి ఘటము ఘటము నుంచి పుట్టడం ఏంటండి ఘటము అదే ఘటము నుండి ఎలా పుట్టింది పుట్టదు కాబట్టి స్వత జన్మ కుదరదు పోని పరత ఇంకో దాన్ని ఎందుకు పుట్టింది నాపి పరత ఇతరము నుంచి కూడా పుట్టదు అన్యస్మాత్ అన్య ఇతరము నుండి ఇతరము పుట్టదు ఇతరము నుండి పుట్టింది నువ్వు అంటావేమో ఇతరము నుండి ఇతరము పుట్టదు ఒకదాని నుండి మరి పుట్టదు ఎలాగో తెలుసునా యథా ఘటాత్పట ఘటము నుంచి పటం పుడుతుందా పుట్టదు కాబట్టి ఇతరము నుండి ఇతరము పుట్టదు పటాత్పటాంతరం వాని ఘటము నుంచి పటం పుట్టదు జాతి వేరు కనుక ఘటాలన్నీ ఒక రకం పట పటం వస్త్రం వస్త్రాలన్నీ ఇంకో రకం పొరి ఘటము పటం పుట్టదు ఒక జాతిలో పుడుతుంది కదా అంటే ఫోన్ అయితే సరే ఘటన ఒక ఘటన నుంచి మరో ఘటన పుడుతుందా పుట్టదు ఒక ఘటన నుంచి మరో పటం పుట్టదు ఒక పటం నుంచి మరో పటం పుట్టదు కాబట్టి పర్వత పుడుతుంది పుట్టదు కనుక అది కూడా ఇండియా కార్మి అంటే ఇక్కడ చూడండి పటమనేది లేదు ఘటమనేది మిథ్య పటమనేది మిథ్య కానీ పట జ్ఞానము ఉన్నది ఘట జ్ఞానము ఉన్నది వృత్తి కదా పటజ్ఞానంలో ఉండే పటాంశము కల్పితము జ్ఞానాంశము సత్యం ఘటజ్ఞానంలో ఉండే ఘటాంశము కల్పితము జ్ఞానాంశము సత్యం ఏది కల్పితమో అది పుట్టదు ఎందుకని కల్పితం కనుక ఏది సత్యము అది పుట్టదు ఎందుకని సత్యము కనుక ఇంకేది పుట్టింది ఏది పుట్టదు ఇప్పుడు ఆ గదిలో ఏభి లేవు ఉన్నాడు ఏమి లేవు అంటే ప్రకాశము ఉన్నది అని ప్రకాశం లేకపోతే ఏమీ లేదని ఎలా అంటాడు ఆకాశము ఉన్నది ప్రకాశము ఉన్నది అనర్థం ఆకాశం కూడా ప్రకాశంలోనే ప్రకాశిస్తుంది కాబట్టి ఆకాశం గురించి చెంత చేయకండి ప్రకాశము ఉన్నది కాబట్టి ఏదీ పుట్టుట లేదు అంటే జ్ఞానము ఉన్నది ఏది పుట్టిందనే ఉన్నప్పుడు జ్ఞానమే పుట్టుట లేదు తెలుసుకున్నప్పుడు జ్ఞానమే శుద్ధ చైతన్యం అది ఏ మనస్వరూపము పుట్టింది పుట్టింది అనుకుంటూ ఉంటే ఆ శుద్ధ చైతన్య స్వరూపము తప్పివేయబడుతుంది మనము అజ్ఞానంలో కొట్టుమిట్టులాడుతూ ఉంటాము నేను ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది క్లాస్ అనుకున్నా చాలా టైం అయింది మంచిది తథానోభయ విరోధాత్ తన నుండి ఇతరము నుండి కూడా రెండింటి నుంచి పుట్టింది అలాగా రెండింటి నుంచి పుట్టింది అన్నది కూడా సంభవం కాదు ఎందుకంటే దాంట్లో విరోధము వచ్చిపోతుంది రెండింటి నుంచి పుట్టింది ఏంటి విరోధం లేదండి అది వైరుధ్యం వచ్చిపోతుంది ఎందుకంటే రెండు కలిపి ఒక వస్తువు ఏకకాలంలో పుట్టుట అనేది అలాంటిది ఎక్కడా ఈ సృష్టిలో లేదు అలాంటి సందర్భమేమీ లేదు చూద్దాం ం పూర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణమిద్య